తర్వాత మేము అని అంటుంది అది కూడా పోతుంది మమసారాన్ని పోగొట్టండి దాని మెజార్టీ ఉంటాను తర్వాత నేను పోతుంది వివేకము నేను ఎలా వస్తుంది నేను ఫలానా కులము అంటే నేను వస్తుంది ఫలానా ప్రాంతము అంటే నేను వస్తుంది నేను నా భార్య అంటే నేను వస్తుంది నేనుంటే నా భార్య ఉంటుంది మీరు ఇలాంటి స్ అని పెట్టి కూర్చుంటే నేను బాధపడిపోతూ ఉంటుంది వాటిని అన్నింటినీ మీరు పరిశీలించి తోసిపూడ పోతాయి మీరు పరిశీలిస్తే పోతాయి నేను ఉండదు ఎప్పుడైతే నాది మేము లేదో ఒక ఎనర్జీ ఉంది ఆ దట్ ఈస్ ది స్పిరిచువల్ ఎనర్జీ దట్ ఈస్ ది అన్కాల్డ్ ఎనర్జీ అదే ఆత్మ ఆ ఎనర్జీ అంటారు అంటే ఎనర్జీ అని నేను ఎనర్జీ ప్రతిభాగంలో చెప్పాను అది చైతన్యం కానీ మీరు చైతన్యము అనొచ్చు చైతన్య శక్తి అనొచ్చు శక్తి అనొచ్చు అది దాన్ని అందుకోవడానికి ఈ శాస్త్రం ఉన్నాయి మీరేం చేశారంటే ఆ ఎనర్జీ మీలో ఉంది ప్రతిభాటిలోనూ ఉంది కానీ అజ్ఞానం చేత నాది నేను అనేది పెట్టి కూర్చున్నాను కర్తృ క్రియ ఫల అధ్యారోపణ కథ దాని వెళ్ళు ఆ ఎనర్జీ మీద ఆ చైతన్య శక్తి మీద మీరు కర్త అనే అధ్యారోపణ చేస్తారు అజ్ఞానం కర్త అనే అధ్యారోపణ చేస్తారు అంటే దానికి ఏం చేశారు నేను అనే ముసుగు వేశాడు ఆ ఎనర్జీ తర్వాత క్రియ క్రియ దేహము ఇంద్రియ క్రియలు ఉంటాయి ఆ క్రియలకి నేను కర్తను నేను ఈ క్రియను సంకల్పించి నేను చేస్తున్నాను నాకు ఈ ఫలము కావాలి ఫలము అంటే నాది కర్త అంటే ఫలము అంటే నాది ఈ కర్తకి ఫలాలకి మధ్యలో సంబంధం పెట్టింది క్రియ కర్తృ క్రియ ఫలములను మీరు అధ్యారోపణం చేశారు మిగిలిన కారకాలు ప్రధాన కారకము కర్త కారణము కర్మ అపాధానము సంప్రదానము ఆ కర్త చుట్టూ అల్లుకుంటాయి కర్తలేదు కారణము ఏమి ఉండదు కర్తను బట్టి కారణాలు వస్తాయి దేవతలు కూడా సంప్రదానం కూడా కర్తను బట్టి వస్తున్నాయి అందుకేనే మిగిలిన కారక్రములు నాలుగును అస్వతంత్ర కారకములు కర్త స్వతంత్ర కారకములు స్వతంత్ర కర్త అని పాణి అని చెప్పి పెట్టిన కాబట్టి కర్త క్రియకి కర్త కర్త నుంచి క్రియ క్రియకి ఫలము అది నాది అని అధికారూపాన్ని మీరు కేసు పెట్టుకున్నారు కారణం అజ్ఞానం ఈ అజ్ఞానం ఏ దేవుడు పెట్టేటండి ఇదొకట అజ్ఞానం దేవుడు ఎందుకు పెట్టాలి ఇది ప్రశ్న అజ్ఞానం దేవుడు పెట్టడం నేనే పెట్టుకున్నావు దేకుడు పెట్టుకున్నాను మళ్ళీ దానికి దేకు ఉండదు ఏం ఉండదు అదలా నువ్వు ఉన్నప్పుడు ఉన్నది స్వభావ స్వభావ స్వహరానున్నది స్వభావం నువ్వెప్పుడున్నావు నువ్వెప్పుడున్నావో అప్పుడు ఉన్నది అంటే నేను ఎప్పటి నుంచో పూర్వజన్మ పూర్వజన్మ అలాగే నాదిగా ఉన్నాను అది అనాదిగానే ఉంది పుట్టినప్పటి నుంచి నేను పుట్టేన పుట్టింది అయితే నీతో బట్టి స్వభావిత అవిత్య కాబట్టి అజ్ఞానం నాది నేను అనే అజ్ఞానము నువ్వు పెట్టుకున్నావు దాని వలన ఆ స్వరూపము నీకు కట్టగా అలా కనపడతాం దాని మీద అధ్యారోపాన్ని చేసుకున్నాడు మనకి అధ్యారోపము అనేది చాలా పెద్ద వ్యవస్థ అధ్యారోపము లేకపోతే అధ్యాస సూపర్ ఇంకో అక్కడ ఉన్నదొకటి దాని వ్యక్తిని మనం గాలి కూర్చోబెట్టడం సూపరింపు స్వేకం అనేది చాలా సప్ది అంటే అవివేకం వల్ల జానకం వస్తూ ఉంటుంది సర్వస్వ జగత అంటే సకల జగత్తును ఎవరు సృష్టించడే ఆత్మ సృష్టి ఈ మాంధ్యంలో వస్తుంది సో ఆత్మ దేవ సృజతి మాదే అని శ్లోకం ఈ ఆత్మదేవుడు సృష్టించాడు సో ఇప్పుడు ఒకడు ఆక డబ్బులు పోయి ఏడుస్తున్నాడు నాకు ఈ దుఃఖదృష్టం వచ్చింది అభాగ్యం వచ్చిందని ఏడుస్తున్నాడు వీడికి అభాగ్యాన్ని ఎవరు సృష్టించుకున్నాడు వాడే సృష్టించారు దేవుడు ఎవరు సృష్టించారు దేవుడు పైలో వీడికి ఎవరు అసలు మీరు వీడి ఇక్కడ ఉంటాడు ఏదో బిజినెస్ డబ్బులు సపోయి వేషాలు ఇక్కడ ఎన్ని వేషాలు వేయాలో అది వేస్తాడు కొద్ది ధర్మం వేషాలు కొద్ది చాలా మందికి అధర్మం వేషాలు అన్ని వేషాలు ఉంటాడు అప్పటి ఒక దేవుడు కూర్చుని వీడిని వీడు వేసే వేషాలకి సపోర్ట్ కానీ అపోజ్ కానీ వేస్తాడు వీడంతి సపోర్ట్ చేసేది వీడి దగ్గర వీడిని అపోజ్ చేసేంత ఏముంది ఇప్పుడు 3 పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ తో ఉన్న భారతదేశంలో ఒక అమ్మగారికి గర్భం కాకుండా సంతానం కాకుండా దేవుడు గడ్డిపడుతున్నాయి దేవుణ్ణి ఆరోగ్యంగా వ్యాఖ్యానం చేసి పెట్టుకుంటే అసలు ఏమవుతుందంటే ఇంకొకటి నేను ఇందాక దేవుడి గురించి సంబిస్తాను నేను ఇంకో మాటలు ఎప్పుడో మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చాను కానీ మళ్లీ చెప్తున్నాను ఐఎమ్ నాట్ అటాకింగ్ గాడ్ ఐఎమ్ నేను యూజ్ చేస్తున్నాను నేను ఏమంటున్నానంటే మీరంటే మీరు కాదు జనరల్ గా మీరు ఆరాధించే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తున్నారు మీరు ఆరాధించే దేవుడు నామరూపాత్మకమైన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుస్తున్నారు ట్ నుంచి థాట్ నుంచి వచ్చాడు కాదని పుస్తకాల నుంచి శ్లోకం చెప్పి అని చెప్పేసి నా దగ్గర నువ్వు నాకు నోటా ఉంటున్నావా శ్లోకం చెప్పే ప్రయత్నం అన్నట్టు చేయ ఎందుకంటే నువ్వు సరిగ్గా చెప్పలేకపోతే నువ్వు నేను మొత్తికే వేస్తా తప్పు చెప్తే మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి నేను రామశబ్దం బాగా కంటస్థం చేశాను చెప్పాను నేను మీరు శబ్దం అనండి శబ్దం అన్నమాని ఒత్తిడి ఉన్నదో ఒత్తిడి పెట్టదు ఒత్తిడి ఒత్తిడి పెడుతుంది మళ్ళా అంటే శబ్దా ఇలా అంటూ ఉన్నాను ఇంకా ఒత్తి పెట్ట ప్రతి దానికి ఒత్తి పెట్టని కోపడాల్సి వచ్చింది అప్పుడు ఆయన కొంచెం ఆయన కొంచెం ఆయన ఉత్సాహం కొంచెం తగ్గింది నేను పుణ్యంగ శబ్దాలన్నీ కంటస్థం చేసేసాను పులింగ శబ్దాలు అవి ఉంటాడు అజంత అసంత పుండించే శబ్దాలు గోల్డ్ చాలా కష్టం కూడా ఉంటాయి అజంత పుల్లింగ శబ్దాలు అంటే కంటిస్థం చేసి ఉంటారు మీరు అన్నా పుల్లింగ ఉంటాను అజంత పుంజు ఆరు శబ్దాలు అండి ఆరు శబ్దాలు కంటస్థం చేసి కొంత కొత్త శాస్త్రం ఉంటా ఇంటికి ఉన్నాయి తప్ప మరో ఉత్సాహాన్ని నేను సంతోషమని తర్వాత ప్రోత్సాహం చేశాను మంచిది స్త్రీలింగ శబ్దాలు అదంత స్త్రీలింగ శబ్దాలు వండించండి శబ్దము అని ఇంకో రెండు సార్లు అనిపించి ఈసారి వల్లించి మళ్ళీ కనపడండి కాబట్టి సో ది పాయింట్ ఈజ్ దేవుడు దేవుడు ఈ నామరూపాత్మకమైన దేవుడు మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చాడు అయితే ఎందుకు వచ్చింటది ఎందుకు వచ్చాడు కామనా బాగానే ఉంది ఎందుకు వచ్చి ఉంటాడో తెలిసిన భయం ఎందుకంటే మనిషి చుట్టూ చూసుకుంటాడు చూసుకుంటే జగత్తు వీళ్ళు ఇంజేట్లు ఇంజేసేంత జగత్తు ఉంటుంది వీడు ఎందుకు కొనగా ఎందుకు కొనగా అనేంత అప్పుడుగా ఉంటాడు చుట్టూ జగత్తు చాలా విస్తారంగా ఉంటుంది మాతో ఎవరికి వస్తుంది అంటే ఈ జగత్తులో వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు టీ అని ఒక ఎలిమెంట్ అంటే నిశ్చిత స్థితి ఉండదు అనిశ్చితంగా ఉండిపోతాడు ప్రతి వరకు కలుగుతుంది అలా నేను ఒకసారి దాని క్యాపిటల్ దానికి వెళ్ళాను ఇక్కడి నుంచే వెళ్ళా హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్ళి అబుదాబి నుంచి దాదాస్థలాం నిర్మాణం ఎక్కి వెళ్ళాను బియ్యం ఆన్ అరైవల్ వేసా అక్కడ యూనివర్సిటీ లో కాన్ఫరెన్స్ ఆన్ అరైవల్ వేసా ప్రాసెస్ పెట్టాల్సి వచ్చింది అంటే యూఎస్ డాలర్స్ తీసుకుంటారు బయటకు వచ్చారు నాకు పెట్టి పడుతుంది పెద్ద పెట్టే కాదు సింపుల్ చిన్న పదే కానీ వాడు ఎవరు కాలేదు ఎవరు ఎవరు యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ రావాలి O oh, Assistant Professor, you are a man, I am not a man. No, no, no. At the meeting point, I am a helper, may I help you? Oh, somebody is supposed to receive me. And uh, I did not, uh, I don't find him. Can you help me? As uh, she said, uh, I am not a person, I am not a person, but all this time I am not a person, I gave up three minutes. అంతకా వినబడుతుంది బట్ నో బీ రెస్పాన్స్ అప్పుడు నేను అడిగాను నా దోన్ నెంబర్ ఉందమ్మా టెలిఫోన్ అంటే అండి డాలర్స్ అవుతుంది అంటే నేను అనుకున్నాను చాలా ఖరీదు ఇంత ఖరీ పెట్టి నేను ఎక్కడ చేయడం అని అనుకుని వద్దులే ఇంతగా వచ్చేది ఓ స్వామీజీ ఎంతో బ్రౌడానికి తర్వాత అడిగాను తర్వాత పదిహేను డాలర్స్ అండి అది కాదు ఖర్చు అయ్యింది కదండీ రంగు స్వామి నా దగ్గర డాలర్స్ తీసుకుని పదిహేను డాలర్స్ ఇచ్చాడు డాలర్ కి వెయ్యి ఎన్నో తాలర్స్ ఓ ఇరవై డాలర్ ఇస్తే ఓ కట్ ఇచ్చారు నాట్ ఏ ప్రాబ్లం ఇదంతా చెప్పాను ఫర్ మినిట్స్ i was most confused i don't know what to do i was most confused masha allah unpai a tailo a uncertainty to the insecurity to the identify you identify he this existence a higher entity which is lucky to protect you ప్రొటెక్షన్ ఫిజికల్ గా వీడికి వచ్చిన నష్టం ఏం లేదు ఫిజికల్ గా ఉంటాడు సైకోలాజికల్ గా వాడు అందుకోసం వాడు ఏం చేస్తానంటే ఒక దేవుడు వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు వాడు ప్రొటెక్ట్ చేస్తాడు మొదలవుతుంది దట్ ఈ ది హోల్ బ్లెస్ట్ థింగ్ బిగిన్స్ ఇంకా కామన్ కూడా తోడ్ అవుతుంది సో దట్స్ వై దేవుని చాలా మంది పియర్ తో ఆరాధిస్తారు భయంతో చూసిన భయం కష్టమయ్య భయం నుంచి వచ్చింది పాలం ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది ఇంకేతనే దేవుడికి ఆయుధాలు ఈ ఆయుధాలన్నీ కూడా వీడి భయాన్ని సూచించేదా దేవుడు మన ఏదైనా చాలా మెరిస్టిఫుల్ గా ఉంటాడు శత్రువుల ఏడాడు మెరిస్టిఫుల్ అట్ దిస్ అంటే గతడింగ్ నుంచి వస్తాడు మరి ఇవన్నీ కూడా ఇవన్నీ వెళ్ళారనుకున్నది ఆయన గాడ్ని డెనై చేస్తుంది అని అన్నా డెనైన్ దాన్ని నేను చేసి పనేలేదు నేనేమంటున్నానంటే మీ భయం నుంచి వచ్చినటువంటి గాడ్ డిస్ట్రాప్షన్ ఉంటుంది చూసుకోవాలంటున్నా సకల జగత్తు కారణము జగత్తును ఎవరు సృష్టించారు యువ్ క్రియేటెడ్ జగత్తులో ఉన్నటువంటి సుపీరియర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సృష్టిస్తుంది జగత్తులో ఉండే బేసడ్ ఎలిమెంట్స్ ఎవరు సృష్టిస్తాడు మీ లోపల అహంకార మమకారాలు శత్రువులను సృష్టిస్తాడు ఈ విధంగా ద్వంద్వములతో నిండిన ఈ జగత్తుని ఆత్మచైతన్యము సృష్టిస్తూ ఉంటుందో ఇక్కడ సృష్టించడం అన్నా ప్రకాశింపజేయడం అన్నా ఒకటే ఇప్పుడు ఆ ప్రాజెక్టర్ సినిమాలో ప్రాజెక్టర్ లో ఉన్న కాంతి సినిమాని సినిమా దృశ్యములను సృష్టిస్తుంది అని మీరు అనర్చి అట్ ది సేమ్ టైం సృష్టించినటువంటి అర్థం ఏంటంటే వాటిని ప్రకాశింపజేయులే ఈ రకంగా ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది ఎవరో ఒకరు చెప్పాలి ఎవరు చెప్పలేదు అనుకోండి అప్పుడు మనం ఉపరిషత్తు శంకర భాష్యానికి అన్యాయం చేసిన వాళ్ళని అవుతాం ఆయన చెప్తున్నారో ఆ టోర్ నిలబెట్ట ఆత్మతత్వము సకల జగత్తునకు కారణమవుతున్నదో ఆత్మకే నామూపే నామరూపముల యొక్క ఆత్మ ఏదియో నామరూపాలకు ఆత్మ ఇది ఎలాగంటే తరలింగములో తరలింగము ఆ నురగా బుడగా గుండము ఈ నాలుగింటికి ఆత్మ ఏంటి ఈ నాలుగు కూడా మీరుగే ఆత్మగా దాని ఆత్మ అంటే సారము కానీ మరి సారము మీరే అయితే నాలుగుంటి సారము మీరే అయితే మరి ఇంకా నాలుగు ఏమిటి అలాగే నెట్మస్తు కంకణము ఈ రెండు తీసుకోండి వాటి ఆత్మ బంగారం అప్పుడు మీరు ప్రశ్న వేర్చుకోవాలి మరి బంగారం ఆత్మ లేదు ఆత్మ ఇప్పుడు నెక్లెస్ పెట్టుకునే వాళ్ళు నెక్లెస్ ఆత్మ అనుకుంటారు ఆత్మ అంటే సారవంతమైనది నెక్లెస్ ఎవరు నెక్లెస్ పొందుకునే లక్ష రూపాయలు నెక్లెస్ పొమ్ముకుని ఫోటో తెచ్చి దిగేవాళ్ళు వాడు నెక్లెస్ సారవంతమైన అనుకుంటారు మరేదో సారవంతమైంది అనుకుంటారు నెక్లెస్ సారవంతమైంది అనుకుంటారు కానీ వాళ్ళని మనం ఆలోచించి ఇట్లా చేయాలి నెక్లెస్ సారణం బంగారము సము అని చెప్పాలి అంటే అప్పుడు వాళ్ళ అవును కదా అనుకుంటారు బంగారము సారణము మరి బంగారము సారణమైతే సారము అంటే ఆత్మ మరి నస్కనేది దేవుత బ అనుకుంటారు ఓహో నామరూప దీన్ని వివేకము ఈ వివేకము పుట్టిందంటే వాడు కృతార్థమైపోతారు ఈ వివేకం పుట్టితే కృతార్థమైపోతారు నన్ను చూడండి నేను బంగారం పెట్టుకోవడం మీరు ఎప్పుడన్నా చూసారా ఎందుకో తెలుసరు నాకు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా నేను బంగారం పెట్టుకోను పెట్టుకోలే ఎందుకంటే ఐ సీ ఆఫ్ నామరూపం ఇంకా నేను బంగారం పెట్టుకోవడం వల్ల నాకు సంభవం కాదండి నామరూపంగా యొక్క ఫాల్స్ హుడ్ తనకు మనస్సుకు వచ్చిందంటే మీకు ఎవరు చెప్పక్కర్లేదు తర్వాత బంగారం పెట్టుకోకపోవడం ఒక క్వాలిఫికేషన్ అని మీరు అనుకుంటున్నారేమో నేను అనుకోవటం లేదు కూడా అది ఒక గుణం అనుకోవట్లా మరి ఏమిటో ఇట్ ఈ నార్మల్ థింగ్ బంగారం పెట్టుకోవడం నార్మల్ నేను బంగారం పెట్టుకోవటం లేదు అని చెప్పడం కూడా నార్మల్ బంగారంతో సంబంధం లేకుండా సర్వే ధారించడం ఉండడమే మహాత్మ కాబట్టి మహాత్ములను వాళ్ళు అబ్నార్మల్ అనుకోకూడదు వాళ్ళు చాలా నార్మల్ లోక దృష్టిలో అబ్నార్మల్ అనిపిస్తుందేమో తప్ప వారి యొక్క దృష్టిలో అబ్నార్మల్ ఏ ఉండదు నార్మల్ నేను నాలుగు చెప్పాను అనుకోండి వచ్చిన విషయం దృష్టాంతం అలా వచ్చింది కాబట్టి ఆ నామరూపములకు సారము లేదు అని బుద్ధికి రావాలి మీరు నామరూపాల గురించి యథాత్మకే నామరూపే అలా గొప్ప విషయం సపోజ్ మీ చేతన మీ కాన్షియస్నెస్ లో నామరూపాలను మీరు నిస్కారము అని త్రోసిపుచ్చేదనుకోండి సపోజ్ నామరూపము జస్ట్ విజువలైజ్ లేవ్ నో ఇంపార్టెన్స్ ఆల్ అటువంటి కాన్షియస్నెస్ విజువలైజ్ చేయండి ఎందుకంటే మీ కాన్షియస్నెస్ లో ఏది ఉంటుందో తెలిసినా దేనిపై మీకు అటాచ్మెంట్ ఉంటుందో అదే ఉంటుంది కాన్షియస్నెస్ లో దేనిపై మీకు ఎవరు అంటే ద్వేషం ఉంటుందో అదే కాన్షియస్నెస్ లో మెధులుతూ ఉంటుంది అలా మెధుల్తో ఉంటుంది మీకు అటాచ్మెంట్ ఉన్నది నామరూపాల ఎడలే కూడా నామరూపముల కాబట్టి మీరు అటాచ్మెంట్ అదే రాగద్వేషములను మీరు న్యూట్రలైజ్ చేసుకుని ప్రభావహీనములు అటుకు ఏ ప్రభావము లేని స్థితికి మీరు చేరుకోగలి కానీ వైరాగ్యం ఉంటారు అప్పుడు ఏమవుతుందో తెలుసుకోండి మనస్సులో నామరూపాలు ఉండవు రాగద్వేషాలు ఉన్నవాడు మాత్రమే వాడి మనస్సు మాత్రమే వాడి చేతనలో ఆ కాన్షియస్నెస్ లో అలాగా అనేకానేకములైన సంకల్పముల గొప్పల గుట్ల కింద పుట్టుతూ ఉంటాయి వేరే రాగద్వేషాలు లేవనుకోండి అంటే దేని మీద పెద్ద అటాచ్మెంట్ ఉండదు ఎవర్షన్ ఉండదు సింపుల్ గా ఉన్నాడు గతిష్టంప్లిసిటీ అలా ఇన్నర్ సింప్లిసిటీ సింప్లిసిటీ అవుటర్ సింపుల్ గా ఉంటే సరిపడదు ఇన్నర్ సింపుల్ గా ఉండాలి ఇన్నర్ సింపుల్ గా ఉండడం అంటే అటాచ్మెంట్ ఉండదు దేనికి గతి దీ సింప్లిసిటీ దేని మీద ఉండదు దేనికి అవకాశం ఉన్నది ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా విలేకి మా చిన్నప్పుడు పుష్పలు వస్తున్నాడంటే పుష్పన్ రూడం నుంచి గల్లు కొట్టుకుంటూ వస్తుంది వాడు ఐదు ఐదున్నర మధ్యలో వస్తుంది ఆ కొత్తపాటి గ్రామానికి అదే డిస్టిక్ హెడ్ నుంచి గ్రామానికి ఒక రామర పుట్టకొస్తాడు వడో సైజులో వస్తుంది వాడు వచ్చి పారేసిపోతాడు కథ ఇంకో ఊరు ఆ కథని బ్రేక్ సెపరేట్ చేసుకుని ఈ పోస్ట్ మ్యాన్కి పోస్ట్ మాస్టర్ వీడు ఆ కథ పట్టుకుని వస్తాడు ఆ కథ పట్టుకుని వస్తూ ఉంటాడు రెండు వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కృష్ణ అర్జునేది వచ్చి గ్రామాల్లో పెద్దలు వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు దాన్ని ఆసక్తి అలా ఆసక్తితో ఎదురువాడు వాడు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మన ఇంటి దగ్గర ఆగాలి ఆగ్రీ ముఖంలో మెత్తండి మీరు వాడు ఆగేదనుకోండి నెక్స్ట్ సైడ్ అంటే మరి ఆ చేతన ఆ కాన్షియస్నెస్ అలా అటువంటి కాన్షియస్నెస్ చాలా జటిలంగా ఉంది సింపుల్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో చెప్పమంటారా ఆయన ఏదో తన చూసుకుంటూ ఉంటాడు పోస్ట్ మ్యాన్ వస్తాడు వెళ్తాడు ఆయన నోటీసే చేయడు ఆయన పోస్ట్ మ్యాన్ ఆలోచనే రాదు మైండ్ లోకి అలాడు పోస్ట్ మ్యాన్ వచ్చేది విడిపోయాడు అని కూడా నోటీస్ చేయడానికి పోస్ట్ మ్యాన్ బెల్ల కొడితే ఎవరి నిలబడుతున్నా అంటే వాడో కవర్ వచ్చి కవర్ వచ్చిందా సరే అక్కడ పెట్ట మా వీళ్ళు అంటాడు తర్వాత ఎంత సింపుల్ గా ఉన్నాడు నేను రెండు రకాల మనుషులని చూశాను నేను రెండు రకాల పరిస్థితుల్ని అనుభవించాను కాబట్టి రాజద్వేషములు లేని చేతన కాన్షియస్ చాలా సింపుల్ గా ఉంటుంది దాంట్లో ఇన్ని సంకల్పాలు ఉండవు అంటే ఒక్క రకంగా చెప్పాలంటే నిధి వికల్పంగా ఉంటుంది వికల్పాలు సంకల్పము వికల్పము ఏముండవు ఛార్ట్స్ ఉండవు ఆల్మోస్ట్ ఉండాలంటే శ్వాసను అబ్జర్వ్ చేస్తే థాట్లెస్టేట్ లో మీరు ఉండొచ్చు కానీ అది కొంత అభ్యాసం కానీ సహజంగానే మీరు థాట్ల స్టేట్ లో మీరుంటారు నామరూపాలు ఉండవు అటువంటి నామరూపములను తిరస్కరించి త్రోసు అలాగా సాధాన స్థితిలో తాత్స స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడికి ఆ సత్యతత్వము ఆ పరమాత్మ పరమాత్మ వాడు వెతక్కర్లేదు పరమాత్మ కోసం వాడు ఆ పరమాత్మ వాడిని తనలో కనిపిస్తుంది అదే వెకటక్క ఎందుకో కృష్ణ నామరూపములన్నింటి యొక్క స్థానము పరమాత్మ ఆ నామరూపములు ఆ పరమాత్మకు కవరు కప్పి వేసేట్గా తయారుంటాయి మేఘములు సూర్యుడిని కప్పి వేసినట్టుగా ఆభరణములు బంగారాన్ని కప్పి వేసినట్టుగా బంగారం పెట్టుకున్నారనుకోండి ఇంత ముద్ద బంగారానికి మధ్యలో చెల్లి పెట్టి తాడు పెట్టి నల్ల వేసుకున్నారనుకోండి ఏ విధం లేదు బంగారం అని అందరూ విద్దూరంగా చూస్తారు అదే బంగారాన్ని నామరూపాలు ముసుగులో పెట్టుకున్నారనుకోండి అందరూ చప్పకు నిస్సారములు ఏ హృదయంలో నామరూపములు నిస్సారములు అనేటువంటి వివేకము బాగా ఉద్బుద్ధమై ఉంటుందో ఆ హృదయంలో నిర్వికల్ప స్థితి సహజంగా నెలకొంటుంది ఎందుకో తెలుసిన సంకల్పములు అంటే నామరూపాత్మకంగానే ఉంటాయి సంకల్పం థాట్స్ థాట్ ఈస్ దేస్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఫార్ట్ ఫార్మ్ నోట్లో ఉచ్చేదించేది నోట్లోకి వచ్చే ముందు మనసులోనే ఉంటుంది ఫార్ములై కలిసే ఉంటాయి నామరూపములో ప్రాముఖ్యం లేకపోతే అలాగే అలమోకగా అలా వస్తాయి పోతాయి మీరు నామరూపరహితమైన నిర్వికల్ప స్థితిలో ఉండిపోతారు అప్పుడు ఆ పరమాత్మ మిమ్మల్ని తనలో విలీనం అయిపోతాడు మీరేమి ప్రయత్నం చేయనట్లుగా ఆ సత్యతత్వము ఉంటుందన్నమాటాత్మకే నామరూపేలాది చూడండి ఆయన ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది అయ్యేది స్వయముగా స్వచ్ఛముగు నీటి నుండి మలిన రూపముగు నొరట ప్రకటన ఈ నామరూపాలు ఆ పరమాత్మ చైతన్యం నుంచి ప్రకటమయ్యాయి నామరూపముల యొక్క స్థానము పరమాత్మయ్యాయి ఆ పరమాత్మ నుండి నామరూపములు ప్రకటన అయ్యాయి ఎలా ప్రకటమయ్యాయో తెలుసిన స్వచ్ఛమైన నీటి నుండి దాంట్లో ఏదైనా మురికి పడింది అనుకోండి నూరగా పుట్టుకొస్తుంది అలా అంటే స్వచ్ఛమైన చైతన్యంలో నామరూపాలు ఉండవు నామరూపములు చైతన్యమునాలి మాలిన్యము అన్నట్టుగా ఆయన చెప్తున్నారు సో స్వచ్ఛమైన నీటి నుండి స్వచ్ఛాత్ సలమివ ఫేదం అంటే మలం ఫేల అంటే మాలిన్యంగా ఉండేటువంటి నొరగ పుట్టినట్టుగా ఆ స్వచ్ఛమైన అంటే నామరూపరహితమైన పరమాత్మ చైతన్యం నుండి ఈ నామరూపాలు పుట్టికొస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా నొరల యొక్క సారము ఆత్మ మీరే అయినట్లుగా నామరూపముల యొక్క సారము పరమాత్మే దృష్టాంతంలో మురికి అంటే ఏదో మట్టి మొర మురద ఇలాంటి దృష్టాంతంలో ఉంటాయి మరి చైతన్యంలో మురికి అంటే అవిద్యే అక్కడ మురికి ఆ అవిద్య నుండి నామరూపాలు పుట్టుకొస్తూ ఉంటాయి ఎలా ఉంటాయి పరమాత్మ చైతన్యంలో ఎలా ఉంటాయి వ్యాకరణము లేని విధంగా పొటెన్షియల్ గా ఉంటాయి కర్మలు ప్రయోగం నామరూపములు వ్యాకరణము చేయబడుచున్నది ఆత్మయములు నామరూపములు వ్యాకరణము చేయబడుచున్నది ఏది చేత అవి అజ్ఞానము చేత ఆత్మయందు నామరూపములు వ్యాకరణము చేయబడుతున్నది నేను సంసారం చూడగానే నాటి వెళ్ళి సంసారంలో తెలుస్తూ ఉంటాను ఎందుకంటే చాలా సమస్యలు చాలా సమస్యలు బ్యాంక్ లో అప్పు తీసుకున్నాము ఇన్స్టాల్మెంట్ కట్టాలి అదే సమస్య కారు కొనుకున్నాము దానికోసం ఆ కార్ మెకానిక్ ఉండ మెకానిక్ మెకానిక్స్ ఆర్ ఆల్ కార్ మెకానిక్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే ఆర్ చీచ్ తర్వాత ఆటో డ్రైవర్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే ఆర్ చీచ్ ఊబర్ డ్రైవర్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే ఆర్ మెడిఫీ కాబట్టి అప్పుడు ఈ అప్పు ఇచ్చేప్పుడు జీరో ఫైవ్ హ్యాక్ అని ఇలా మొదలు పెడతాడు కానీ ఇన్స్టాల్మెంట్ లో మీరు వెయ్యి రూపాయల ఇన్స్టాల్మెంట్ కడితే మీ అసలు ఎంత తగ్గుతుందో తెలిసిన వందే తగ్గుతుంది వడ్డీ మీరు మొదటి మూడేళ్లు వడ్డీయే దొరుకుతూ ఉంటారు తర్వాత స్లోగా అసలు అసలు తగ్గిపోయింది వాళ్ళు న్యాయంగా తీసుకున్న తోట మూడేళ్ల తరువాత మీకు ఇంపాక్ట్ పడుతుంది అంటే కొంత అసలు తగ్గిందో తర్వాత పెళ్లి వెళ్ళి వస్తారు పేరెంట్ మోస్ట్ తెచ్చుకుంటారు పైరెట్ పెళ్లికి వస్తారు పాడుకుంటా పాడుకుంటా వెళ్తారు అల్లరి చేసుకుంటాం మళ్ళీ రైలు ఎక్కి నేర్చుకుంటూ నిల్ దించుకుంటూ తిట్టుకుంటూ రైలు ఎక్కి చుట్టుపక్కల వాళ్ళకి నేను ఎప్పుడు వచ్చేసరి ఒక పన్ను నాలుగు ఎగ్రీ వచ్చాడు రాత్రి తొమ్మిది రూపాయలు వచ్చేది తొమ్మిది రూపాయలు తర్వాత ఏమిటి ఎక్కడికి వెళ్ళావంటే వారం రోజులు అక్కడ ఎక్కడికో వెళ్ళాను మనకి చూస్తున్న రోజు వేరు చూస్తున్నావు అంటే బిజినెస్ మనం బిజినెస్ చేస్తావు వారం రోజులు ఎక్కడికో పోతే ఎవడు చూస్తున్నా బిజినెస్ అంటే ఎవరినో కుర్రా ఎవడైతే నేను కుర్రాన్ని పెట్టాను వాడు చూసుకుంటాడు అని తను తిరిగితో బిజినెస్ నడిపిస్తాడు వాడు బిజినెస్ లో నష్టపోతాడు ఆ బిజినెస్ మూత అది మూతపడ్డాక నాకు గృహస్థితి బాగులేదు బిజినెస్ మూతపడ్డ ఇంకా వీళ్ళు మీ బిజినెస్ లావాదేవీలలో ఇబ్బందులతో నేను తొలగించటము అని వీళ్ళు జాతకం వల్ల ఛానల్స్ లో ఉన్నారు ఒక సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం వైదిక జ్యోతిగణిక సంఖ్యాశాస్త్రం అది దానివల్ల ఏదో సమాసాలు ఆ సంఖ్య అంటే జ్యోతి జ్యోతి అంటే గ్రహాలు సంఖ్య వైదిక అండి అంటే వైదికాన్ని పెట్టచ్చు ఎందుకంటే వేదం చదువుకున్నవాడు తెలుసున్నవాడు తరచుగా కనపడతాడు అయితే ఒక బిజినెస్ వాడికి చెప్పాడు మీ బిజినెస్ ఎంత అవుతుందో అంత అవుతుంది నువ్వు మొదలు పెట్టదు విజయ్ బిజినెస్ అంతా ఎప్పుడు కూడా మీరు మట్టి అప్పులు తీసుకొచ్చి మొదలు పెడతారు బిజినెస్ బిజినెస్ మొదలు పెట్టడానికి అంతా వీళ్ళు సొంతతతో మొదలు పెట్టేది కాదు బిజినెస్ లేదు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది రికవర్ అవుతాయి బిజినెస్ అదంతా తీసుకొచ్చి మూతపడి వెంటనే క్రిమినల్ కేసు వీటికి రాసి ఇచ్చిన కాగితాలు వీటితో ఇంటర్వ్యూలు అన్నీ ఉన్నాయి అవన్నీ పెట్టి వీడున్న సంఖ్యాశాస్త్రం అనే పేరుతో మోసగించి వైదిక జ్యోతితో సంఖ్యాశాస్త్రం అనే పేరుతో మోసగించి వాడికి చేసిన ప్రొడిక్షన్స్ మూలంగా నేను బిజినెస్ పెట్టి నేను పూర్తిగా నష్టపోయినాను నన్ను చీటి కేసు కింద టూ ఎయిటీ సిక్స్ సిట్టి వాడి మీద క్రిమినల్ కేసు పెట్టాడు పెడితే వాడు అరెస్ట్ అయ్యాడు ఈ గైలు నాడు అలా ఖర్లేదో టోటల్ బ్రేక్ పడాలంటారా ఖరీదా ఇదంతా మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నాడు ఇదంతా మాలిన్యం అంతా ఈ మాలిన్యం అంతా మనం పెట్టుకున్న మాలిన్యం కానిది యూ కెన్ బి పీస్ఫుల్ యు కెన్ బి హ్యాపీ యు కెన్ బి సింపుల్ మీరు సింపుల్ గానూ ఉండదు పీస్ఫుల్ గాను ఉండదు హ్యాపీగానూ ఉండదు దాని మీద కంప్లైంట్స్ చేస్తూ దేవుడు ఇలా చేస్తాడు లేకపోతే మరో గ్రహం అలా చేస్తుందని చెప్పేసి అంధవిశ్వాసాలలో జీవిస్తూ అయితే అంటే ఈ వాసనలన్నీ అవ్యాకృతంగా వీడిలో ఉన్నాయి అవి వ్యాకరణము చెందబడుతూ ఉన్నాయి ఆ రకంగా వీడు సృష్టించుకున్నాడు అయితే వీడి స్వరూపమేమి ఇన్ని నామరూపాలను వీడు సృష్టిస్తూ ఇంత సంసారాన్ని వీడు నిర్మాణం చేస్తున్నాడు కదా వీడు అసలు స్వరూపమేమి నామరూపాలు మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి తప్ప మీరు మాత్రం నామరూపముల కంటే ఎప్పుడూ డిస్టింక్ట్ విలక్షణంగానే ఉన్నారు బంగారానికి ఎన్ని నామరూపాలు వచ్చాయన్ని అసలు హద్దకుండా గౌట్ల ఆ నామరూపములన్నీ కూడా బంగారమును ఆశ్రయించుకుని ఉంటాయి బంగారములకు మాత్రం ఆ నామరూపాలతో ఎత్తి సంబంధము లేదు నామరూపాధ్యా మీరు చూసుకోండి మీ గురించి మీ అనుభవం అనుభవం మీ గురించి మీ ఐడియా కాదు అనుభవం అనుభవానికి ఐడియా తోడ్పడుతుంది మీకు ఒక రాంగ్ ఐడియా ఉందనుకోండి ఐడియా మీ సిస్టమ్ లోకి బాగా అయిపోతుంది ఇంప్రెస్ అయినప్పుడు మీ అనుభవం రాంగ్ గా ఉంటుంది అన్నది మీరు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి హౌ ఎక్స్పీరియన్స్ యువర్ చైల్డ్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి అహమస్మి అనే అనుభవం నాకు కదా ఈ అహమస్మి అనుభవాన్ని నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను మీకు మానవిస్తున్నాను అనేక మీకు దృష్టాంతం కోసం చెప్తున్నాను నేను చూసేటప్పుడు చెప్తున్నాను మీకు బాగా గంటనే బుద్ధి రావడం కోసం అహమస్మి అనుభవం నాకు అహం ఆచార్య అస్మి అని నాది ఎప్పుడు అది ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ నేను ఈ పుంతరి బ్రహ్మచార్యను కొంతమందిని చూశాను వాళ్ళకి వచ్చింది పిస్తంతమంది లేదా అందరి పెద్దంచి ఆచార్య అని పేరు ప్రతిపించినటు ముందు మీరు గమనించారా పత్రికలో ఆచార్య సత్యం సత్యం నాకు వచ్చింది స్వామిజీ అని చెందా ఆ నాకు పైసలు అదే సమస్య కాదు <laughs> why you want to put acharya. After all, when the discourse was hazard on, to add to after ailment, what he honestly does is knows. Maybe, according to a学習 I'm sure I would like to draw a lead figure And, now, he experiences himself I said, Acharya and the belief That is the experience. How do you experience yourself? Would you cast people on that? What is his self-experience? He experiences the self in terms of a particular cast. Cast the feeling, don't you? Self-experience, just that. You can answer it to that. The self-experience around the body of Krishna. And the mirror of Krishna, valutas. You examine how you are experiencing your self. Namadupattamakanda experience such as Kumbhara, who's called it? As long as you experience your self in terms of the name and form, I am your father, I am your husband, I am the owner of this house, I am old, I am speaker, you have to know so many names and forms. Athanasana mimamaneer experience such as Kumbhara can tell, ంగ్మెంట మీరు ఎలా ఉ నామరూపము అది చొరబడా మీరే చొప్పిస్తూ ఉంటే మీకు అసలు ఆత్మస్వరూపం తెలిసే ఛాన్స్ ఏంటండి మీరు చొప్పించకుండా ఉన్నా కూడా అవి చొరబడుతూ ఉంటాయి మీరు జాగ్రత్త పడితే అవి చొరబడ్డం ఎందుకంటే మీ స్వరూపంలో అందు గురించే నేను సలహా ఏంటంటే ప్రతిరోజు మీరు తప్పనిసరిగా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎనానిమస్ గా ఉండండి బిఎనానిమస్ ట్రై చేయండి హౌ టునిమస్ అని అడగద్దు ట్రై బినిమస్ మిమ్మల్ని ఫలాదంగా ఉండమంటే మీరు కష్టపడానికి కానీ ఇక్కడ నుంచి కొండలను ఇక్కడికి వచ్చింది చూసుకోవాలంటే ఓహో వచ్చిందా అని మీరు ఇబ్బంది పడాలి కానీ నేను అలా అవ్వటం లేదు కదా దీంట్లో మీకు ఏం చేతి తినిపించట్లేదు అనానిస్ గా ఉండాలంటే వాడు నాకు కొడుకున్నా డ్రాప్ అయి నేను హోల్డ్ అయిపోయాను డ్రాప్ దట్ ఈస్ ఆల్సో నాన రూపాయ రోజు ఐదు నిమిషాలు ఒకటి సార్ రెండు సార్లు మీకు ఆ నామరూపముల కంటే విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపము అనుభవానికి వస్తూ ఉంటుంది అప్పుడు ఆ అంతర్దృష్ట అహింస ఇట్లో మీరు నామరూపముల కంటే చిన్నమైన వారు విలక్షణమైన వారు ఆయన అంటున్నారు దూరం నుంచి అంటారు నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిత్య ముక్త అని ఒక వ్యాఖ్యాన్ని నిత్య శుద్ధ ముక్స్ ఎవర్ లిబరేటెడ్ యూ ఆర్ ఎవర్ ఆ సోర్స్ ఎవర్ నోయింగ్ యు నో ఎవరింగ్ హెర్ టు నో ో చూస్తుంటే తెలుస్తున్నా లేదా అన్ని తెలుస్తున్నా అది తెలియలేదు అది తెలియలేదు అనుకో నామ రూపాయలు పెట్టావు నువ్వు అది తెలిసింది కదా తెలిసిన తర్వాతనే తెలియకుండా తెలియలేదని అంటారా ఎవర్ మూవింగ్ ఎవరు ఎవర్ మీకు పుణ్యపాపముల యొక్క సంపర్కం మీలో లేదు ఈ విషయాన్ని నిత్యశద్ధముఖ స్వభావసారి నెక్స్ట్ క్లాస్ లో కాబట్టి ఈ క్లాసు అర్థాంతరంగా ఆపేసేటేమనుకోనక్కడ అర్థాంతరంగా ఆపలేదు మీ స్వరూపం ఎత్తిది అని చెప్పి ఆత్మస్వరూప కీర్తనముతో కీర్తనం అంటారు కీర్తనం అంటే చాలా అని చెప్పట్లేదు అసలు ఆత్మస్వరూపాన్ని కీర్తించి ఆత్మస్వరూపం కీర్తించడం అంటే ఏమి అనుకుంటున్నారు పరమాత్మ అంతకంటే గొప్ప భక్తి వేరే ఉండదు స్వస్వరూపానుసంధానం భక్తిని సిద్ధ ఆ నోట్ లో వేరు కంక్లూడ్ దిస్ క్లాస్ మళ్ళీ మనం మే ఫస్ట్ దీన్ని కంటిన్యూ చేద్దాం